ప్రార్థిస్తాము కళ్ళు మూసుకోండి స్తోత్రం నైనా సర్వశక్తిమంతుడా నీకు వందనం స్తోత్రం తండ్రి జీవంగల దేవానికి వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రినికి వందన నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన దేవా సజిల్లుకలు పెట్టిన తండ్రిని కోర్టు వందనాలు ప్రభ యసు ప్రభానికి వందన ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ యసు ప్రభ ఇద్దరు ముగ్గురు నాముంటే అక్కడ ఉంటా అన్నారు వందనాలు ప్రభ ఏసు ప్రభా రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకు నాటంకాలని తొలగించండినైనా ఏసు ప్రభా పతొక్క బిడ్డను స్వస్థత విడుదల దయచేయండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏసు ఎక్కడ ఏ ప్రాంతం ఉన్నప్పుడు బిడ్డల కొంత తోడే నడిపించి విజయాన్ని దయచేయండి యేసు ప్రభానికి వందన స్తోత్రంలోనైనా ఏసో ఉద్యోగ సాక్షి విడిగా నిలబెట్టండి యేసు ప్రభానికి వందనాలు పతొక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించాటి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు పతొక్క బిడ్డను సేవల బలంగా మీరు వాడుకోండి కుటుంబం దీవించండి ఆశీర్వదించాడు దేవ యేసు ప్రభ సత్తునికి నడిపించేడు విజయాన్ని తెచ్చండి యేసు ప్రభానికి వందనాలు ఈ రాత్రి కాలం మందు యేసు ప్రభ ఇక్కడ కూడున్నాం ప్రభ మా మద్యనుల తండ్రినికి వందనాలు ప్రభ ఇక్కడ యేసుప్రభ పాటధర మీరు పొందండి ఏ సయానికి వందనాలు పాటధారేసు ప్రభ మైమి పొందండి నా తండ్రి ఎస్సయానికి వందనాలు ప్రభ వాక చేత మీరు మొత్తం మాట్లాడండి దేవా బలపరచండి దేవా ఏసు ప్రభ మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి రాకడకే యేసు ప్రభ స్థిరంగా కలిగి ఉండాలా ప్రభా మీ కుటుంబ కానీ ఎమ్మ కానీ చూడకుండా ప్రభ నీ గురువైపు చూసి మేము పరిగెత్తాలా తండ్రి మీకు వందనాలు ఇంకా మమ్మల్ని బలపరచండి దీవించండి ఏసు ప్రభ దాంట్లో పతొక్క దాంట్లో విజయాన్ని దయచేడి కుటుంబాల పట్ల కొత్త అవసరకరమీ తీసేడి కుటుంబం పట్ల గొప్ప కారణం జరిగించి ప్రతి ఒక్క కుటుంబానికి స్వచ్ఛత విడుదల దయించేయండి బంధంగా కట్లని విరగొట్టండి ఈ రాత్రి కాలం ముందు యేసు బలమైన మాట చెత్త మమ్మల్ని యేసుప్రభ బలపరచేడి దేవా దీవించని ఆశీర్వదించి నీరాకృష్టపరచుకొని ప్రతి ఒక్క మహిమ నీకే కలుగునుగాక నాయన యేసు కృష్ణనామలు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మిలే ఆసు పే మేరాశావాదల బేగా సారా జా నీలే ఆస మార్కె మధురా హాదా పూరా వాదా ఆనే వదా పూరా సారాజా ఆనే కాదా పూరా దేగే బా సారాజ నీల ఆస్ పారే యర్వాసమా పార్ జె మేష రే బా సారా జా అమి సర సుతంత తండ్రి ఈసుప్రభానికి వంద నాలుగు రోజా భ్రమేశబుల గొప్ప దేవానికి వంద నాలుగు రజ మహిమగల్ల తండ్రినికి వందనాలు ఈసుప్రభ నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా నా రజాన్ని జ్ఞానం చేనం మేము నీ వాక్యాన్ని ప్రకటించే ఆ అభిషేకాన్ని దయచేయండి ప్రభా నా రజ్యానికి రోజా పరశుడా మా తీసివేసి నా ప్రభానికే వంద నాలుగు రోజా నీ వాక్యం చేత మా అందరినీ బలపర్చమని ఏసు రామ్ నడుచున్నాను తండ్రి అమీన్ ఆమె మొదటి కొరింది మొదటి కొరింది నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు చెత్త స్వహస్తముల చేతో పని చేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించు చున్నాము హింసింపబడి ఓర్చుకొని చున్నాము ఇక్కడ ఏమంటుండో పాలుభక్తుడు ఏమంటుండంటే స్వాహస్తములతో పని చేసి కష్టపడి చున్నాము నిందింపబడి దీవింపబడి చున్నాము దీవించు ఇక్కడ పౌల్ భక్తుడు ఏమంటుండంటే పౌలు భక్తుడుకు ఇటువంటి శ్రమ వచ్చింది ఇటువంటి కష్టం వచ్చింది ఇటువంటి హింస ఇటువంటి నింద వచ్చింది కాబట్టి ఆయన ఏం చెప్తున్నంటే మనం కూడా సువార్త నిమిత్తము మనం కూడా సేవ నిమిత్తము స్వహస్తంతో అంటే మన యొక్క తోటి మన యొక్క తోటి మనకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామంట స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి నిందింపబడి దీవించు మనం మనము మనం చేస్తున్న మనం చెప్తున్న సువార్తలో మనం చేస్తున్న సువార్త పనులు ఏమొస్తున్నాయంట మనకు నిందలు అవమానాలు ఇవన్నీ వస్తున్నా ఆయన కూడా మనం నిందింపబడి దీవించు చున్నాము మనం నిందింపబడి దీవించు చున్నాం మనకు నిందలు వచ్చినా కూడా ఆ నిందించిన వారిని కూడా మనము దీవిస్తున్నాము కేవలం ఏసు ప్రభేసు ప్రభ యొక్క ఆయన యొక్క కృప ద్వారా ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన యొక్క నడవడి ద్వారా ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనము దేవుని యొక్క పని మనం చేస్తున్నాము హింసింపబడి ఓర్చుకొని మనకి ఎన్ని హింసలు బాధలు వచ్చినా కూడా మనం ఓర్చుకొని మన యొక్క సేవను మనకు మనము ముందుకు ముందుకు సాగించుతున్నాం మన తెలుసు మనం చేస్తున్న సేవలో ఎంత హింస ఎంత నిందలు వస్తున్నాయో ఎంత బాధలు వస్తున్నాయో మనకు తెలుసు కాబట్టి మనం అయినా కూడా మనము దేవుని యొక్క సేవ మనము చేస్తున్నాం కాబట్టి మనము ధన్యులము కాబట్టి ఆ యొక్క ధన్యతని మనము మనము విడిచిపెట్టకుండా మనకి ఎట్లయిపోతుందంటే మనకు అట్లాంటి బాధలు వచ్చినప్పుడు మనము కొన్నిసార్లు మనం నిరాశ పడిపోతాం మనము సేవ చేయలేకపోతాం అన్నట్టు ఆ యొక్క బాధ మనలో వచ్చేస్తుంది ఆ బాధ వచ్చినా కూడా ఇక్కడ పౌరు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయన అటువంటి బాధల్లో కూడా ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ఓర్చుకుంటున్నాడు కాబట్టి మనం కూడా సేవ చేసేటప్పుడు అట్లాంటి బాధలు వచ్చినా కూడా మనం కూడా భరించి చేస్తున్నాం కాబట్టి మన దా హలో సిస్టర్ సిస్టర్ మీరు వాయిస్ వినబడట్లేదు అన్నా మనోజనా హలో అన్నా వాయిస్ వినిపిస్తుంది సిస్టర్ది హలో వినబడుతుంది సిస్టర్ వినబడుతుంది అయితే పదమూడవచ్చంలో ఇందాక మనం పన్నెండు చూసుకున్నాం కదా ఇష్ట పదమూడో వచనంలో దూషింపబడిచ్చు దూషింపబడి బతిమాలు లోకనుకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ఎట్లున్నామంట మనము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము దూషింపబడి ఇక్కడ మార్నింగు అసలు ఇక్కడ మా మా మర్దలో ఒక అక్కడ కట్టద్దని మూసేస్తున్నారు మాకు తెలియదు మేమిటు పక్క అయితే వాళ్ళు మూ చేస్తుండ్రు వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇట్లా మూసేస్తుండ్రు అని అయితే వాళ్ళు చేసేది ఆ పని వాది తప్పు వాళ్ళు చేసేది మా ఇంటి దగ్గర ఉన్నది అది అక్కడ ఉన్నది ఖచ్చితంగా అక్కడనే ఉండాల వాళ్ళు తీసేస్తా అని గొడవబడుతున్నాడు అది గొడవబడి దూషిస్తున్నాడు వాళ్ళు తిడుతున్నారు అన్ని చేస్తున్నారు అయితే అన్ని మనకు వస్తాయని దేవుడు ముద్ద ఇక్కడ ఏమంటుండో దూషింపబడి బతిమాలు కొనుచున్నాము అట్లా వాళ్ళు తీర్చినా కూడా నేను ఇట్లా గదు పట్టి నేను చిన్నగా చేసుకుంటాను మీకేం ప్రాబ్లం లోకములకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి ఎంచబడి ఉన్నాము అయితే ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలకు ఇవన్నీ సహజం ఇవన్నీ వస్తూనే ఉంటాయి అయినా కూడా మనం ఏం చేయాలా మన మీద ఆ మురికి కూడా మనం తుడుచుకొని దేవుని సేవకు ముందుకెళ్ళాల అయితే దాంట్లోనే ఇంకా పదహారు వచనంలు ఏమంటుందంటే ఏసు క్రీస్తున్నందు సువార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనిన ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనిస్తున్నాను మనం ఎట్లున్న ఎట్లున్నామంట ఏసు క్రీస్తున్నందు సువార్త ద్వారా దేవుడు మనల్ని కని ఉన్నాడంట ఆయన సువార్త ద్వారానే మనం ఈరోజు సజీవులెకలో ఉన్నాం అందరికీ తెలుసు మనం అందరం సజీవుల కలనే ఉన్నాం దేవుని యొక్క శుభార్త ద్వారా దేవుడు మనల్ని కని ఉన్నాడు అంటే మనం ఎప్పుడో చనిపోయే వారము కానీ దేవుడు మనల్ని తిరిగి మనల్ని కని మనల్ని తిరిగి మన ఏం చేసిండు ఈ భూమి మీద సజీవు లెక్కల మనల్ని ఉంచుడు కాబట్టి ఇక్కడ ఏమంటుండు క్రీస్తు వేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు ఇక్కడ పౌరు భక్తుడు ఏమిటి సువార్త ద్వారా మీరు సజీవు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమంటుండు ఆయన ఆయన దేవుని పోలిక మనము నడుచుకోవాలి అట్లా నడుచుకుంటే దే నడుచుకోవాలా అని దేవుడు ఇక్కడ పౌరు భక్తుడు మనల్ని బతింలాడుతుండు మన అందరినీ మనకు సువార్త అందజేస్తుండు కాబట్టి మనం ఏం చేయాలా అటువంటి యొక్క శ్రమ మనకు కూడా మనము ఏసు ప్రభు పోలి మనము నడవాలంట ఇంకో వాక్యం సిక్స్ ట్వంటీ దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో కూడి ఉన్నది దేవుని రాజ్యము దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క సువార్త దేవుని యొక్క సువార్త ఎట్లుందంట శక్తితో మాటలతో కాదు శక్తితో శక్తి కాదు శక్తితోనే ఉన్నది దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది మీరు ఏద్ది కోరుచున్నారు బెత్తముతో నేను మీ యుద్ధకు రావాలన ప్రేమతోనూ స్వాతికమైన మనసుతోనూ రావాలన్నా ఇక్కడ ఏమంటుండు మీకు మీకు దేవుని సువార్త దేవుని మాటల ద్వారా దేవుని మంచి మాటలు అందులో దేవుడు మంచి కూడా చెప్తుండవు మనకు చెడు కూడా చెప్తుండో మనకు చెడుగా ఉంటే మంచి మార్గంలో వచ్చేటప్పుడు దేవుని సువార్త మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటుడు ప్రేమతోటి మీకు చెప్పాలనా మళ్ళీ ఏమంటుండు ప్రేమతోనా స్వాతికమైన మనసుతో రావాలన్నా బెత్తముతోనే రావాలన్నా అయితే దేవుని యొక్క సువార్త ఎట్లుంటుందంటే బెత్తముతోటి కాదు ప్రేమతోనే దేవుని యొక్క ప్రేమ సందేశం మనందరికీ ప్రకటించుండు కాబట్టి మనం కూడా అటువంటి ప్రేమ అటువంటి యొక్క సువార్తను ప్రేమతోటే మనము స్వాతికమైన మనసుతోటి ప్రేమతోటే మనము ఈ శువార్తను మనం ప్రకటింపవాలను ఇంకోటి చూసుకొని ఇర్మియా గ్రంథము ఇర్మయా గ్రంథము మూడులా ఇరవై రెండు భ్రష్టులైన బిడ్డలార తిరిగి రండి నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడవై దేవుడైన యహోబాబు యహోబాబం నీ వద్దకే మేము వచ్చిస్తున్నాం ఇక్కడేమంటుండో భ్రష్టులైన బిడ్డలార ఎవరిని అంటుండో భ్రష్టులైన బిడ్డలార అని ఎవరిని అంటుండంటే మనం దేవుణ్లో ఉన్నాక కూడా మనం ఏం చేసినాం తొలగిపోయినాం కొందరు వాక్యనుసారంగా జీవించకుండా తొలగిపోయినాము దేవుని యొక్క మహిమ కూడా మనం చూడలేకపోయినాం అది అది కొందరిలో కనబడుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే భ్రష్టులైన తిరిగి రండి ఇర్మ ద్వారా మాట్లాడుతుంది దేవుడు భ్రష్టులైన బిడ్డలార తిరిగి రండి మీ అవిశ్వాసంలో నేను బాగు అంటే భ్రష్టత్వం భ్రష్టులైన బిడ్డలార మనకి ఎప్పుడు వస్తుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మనకు జవాబు రాదు జవాబు రాదు కాబట్టి కొంచెం సేపు దేవుడి నుంచి మనం తొలగిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటు ఇక్కడ ఏమంటుండే తిరిగి రండి ఆయన కూడా మనం ఆయన ఆయన ఆయన నుంచి మనం తొలగిపోయినా కూడా ఇక్కడ ఏమంటుండు తిరిగి రండి అవిశ్వాసమును నేను బాగు చేసేదను మీకు అవిశ్వాసం ఉంది ఆ అవిశ్వాసాన్ని మీకు విశ్వాసమైన బిడ్డలుగా నేను బాగు చేసేదను నీవే మా దేవుడు అయిన నీ యొద్ధకి మేము వచ్చి చున్నాము అయితే ఇక్కడ ఏమవుతుందో మనం మనం ఆయన బిడ్డను కాబట్టి మనకు అట్లా ఉన్నా కూడా మనం భ్రష్టత్వంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా ఆయన యుద్ధకు మనం రావాల మనకి ఆయన యుద్ధకి ఎందుకు రావాలంటే మనకు దేవు దేవుని యేసుప్రభుని నమ్ముకోగానే ఆయన రక్షణ మార్గంలో వచ్చినాక ఆయన సువార్త ప్రకటించినాక కూడా మనకు నిందలు అవమానాలు హింసలు ఇవన్నీ వస్తాయి కాబట్టి కొన్నిసార్లు మనకు మనము దేవుని యుద్ధం నుండి తొలగిపోవే తొలగిపోయి అవిశ్వాసంగా ఉండు కొంతమంది అట్లా అంటుండు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే అట్లా ఉండడానికి వీల్లేదు మనం అట్లా ఉండడానికి వీల్లేదు శ్రమలు దేవునికి వచ్చిన బాధలు కష్టాలు మనం కూడా అవి పాలు పలు పంచుకోవాల పాలు పంచుకొని దేవునికి ముందుగా మనము నడవాల అయితే ఇంకా ఇరవై ఇరవై ఆరు ఏమంటుంది సో సిగ్గునొందిన వారమై అయి సాగిల రండి మనము కడ కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక మన దేవుడైన యహోవ మాట వినక మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యహువకు విరోధముగా పాపం చేసిన వారము అయితే ఇక్కడ ఏమంటున్నాం మనం దేవుని దేవుని దగ్గర కొన్నిసార్లు విరోధంగా మనము పాపం చేసిన వారం అవుతాం విరోధంగా పాపం చేసిన వారం అయితే దేవుని యొక్క మాట అనుసారంగా మనం నడవకుండా కొన్నిసార్లు మనం తప్పిపోతాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే తిరిగి రండి తిరిగి రండి దేవుడైన యోహోబకు మనం పాపం చేసినాం కాబట్టి మనం దేవుని సారంగా జీవించలేం కాబట్టి ఆయన మనకు నింద అవమానం రాగానే మనం తొలగిపోతాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండో తిరిగి ఆయన దగ్గరికి పోతే దేవుడు చేస్తాడంట మనల్ని తిరిగి ఉన్నత స్థానానికి లేపుతాడంట అయితే ఇంకో వాక్యం చూసుకొని కీర్తన ఎయిటీ సిక్స్ ఫైవ్ అండ్ ప్రభు ఆ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృప కృపాతిశము గలవాడవు ఇక్కడేమంటుండు దేవుడు ఏమంటుడు నీవు దయాలుడు ఏసు ప్రభు ఆయన క్షమించే దేవుడు సిద్ధమైన మనసు గలవాడు సిద్ధమైన మనసు నీకు మొరపెట్టు వారందరి కృప కృపాతిశము అయితే దేవుడు దయాళుడు క్షమించే దేవుడు మళ్ళీ ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన యోహో రఫ అని మనం ఆయనని పిలుస్తాము యోహో వా రఫ అని పిలుస్తాం కాబట్టి ఎన్నో ఎన్నో విధాల దేవుడు ప్రతి అద్భుత కార్యములు చేస్తున్నాడు అవి కొన్ని కొన్నిసార్లు మనము దాన్ని గ్రహించము ప్రతిరోజు దేవుడు మనకు కార్యం చేస్తుండడు దాన్ని మనము గ్రహించము లాస్ట్ వీకు చిన్న బ్రదర్ చనిపోయిన టూ డేస్ కిందనే బ్రదర్ కి విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చింది చెస్ట్ పెయిన్ వచ్చి మొత్తం పట్టేసుకుంటూ చాలా కష్టమైంది ఇక నేను అందరు బాధల్లో అందరు కష్టాల్లో ఉన్నారు ఎందుకంటే ఆ బ్రదర్ అట్లా అయిపోయిండు కదా అని చాలా కృషించిపోయిండు ఈవెన్ మేము కూడా కృషించిపోయినాం అయితే ఈయన సడన్ గా చెస్ట్ పెయిన్ రాగానే సడన్ గా తీసుకు డాక్టర్ దగ్గర అన్ని టెస్ట్లు ఈసీజీలు అవన్నీ తీసినాం అవన్నీ తీసిన తర్వాత ప్రేమ్ చేసుకునే పోయినాం దేవా మేము నీ బిడలం తండ్రి ఏదైనా పాపం చేసినా మమ్మల్ని క్షమించుకొని మమ్మల్ని స్వస్థపరిచేవాడో నీవే మమ్మల్ని లేవనెత్తేవాడో నీవే మమ్మల్ని జీవింపజేసేవాడో నీవే కూర్చొని కూడా నేను మోకలుండి కూడా ప్రార్థన చేయలే అట్లనే బస్ లో పోకుంటేనే మేము జర్నీ అవుతుంటేనే ప్రార్థన చేసుకుంటా పోయినా అక్కడ పోగానే దేవుడు దేవుడు కార్యం చేసిండు హార్ట్ ప్రాబ్లం అని టూ డీకే అవన్నీ తీసి అక్కడనే ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర తీసిపోయి చూపిస్తే ఆ డాక్టర్ ఏమన్నాడు అంటే ఆ డాక్టర్ ఒక మాట అన్నాడు షుగర్ ఉందా అని అడిగిండు అవును అవును సార్ ఉన్నది అని అంటే ఈయనకి ఏ అలవాటు నేనే చెప్పినా ఏ అలవాటు లేదు తాగుడు అలవాటు సిగరెట్ అలవాటు గుట్కా అలవాటు ఏ లేదు షుగర్ ఉందా అని అడిగిండు అవును సార్ షుగర్ ఉందా షుగర్ ఉంటే అన్ని అలవాట్లు ఉన్నట్టే అమ్మా అని చెప్పింది ఇక నేను ఏం చెప్పాలి ఆయనకి ఏం చెప్పలేను సరేని ఇక ఆయన అన్నాడు నరాలు పట్టేసుకున్నాయి కొంచెము కొలెస్ట్రాల్ ఏదో ఉన్నట్టుంది ఉన్నది కాబట్టి మందులు వాడండి మంచిగా అయిపోతుంది అట్లా ప్రతిరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ వస్తుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇంకోటి దేవు ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుడు మన జీవితంలో కార్యం చేసుకుంటూ వస్తుండడు ఇంకోటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితారు అంటు హృదయ శుద్ధి గలవారు హృదయ శుద్ధి గలవారు అనంటే మన హృదయం శుద్ధి అంటే అన్ని విషయాల్లో ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో మనం శుద్ధిగా ఉంటుంది మనం దేవుని చూస్తాం దేవుని అద్భుత కార్యాలు మనం చూస్తాం ప్రతిరోజు చూస్తాం అందరూ చూస్తున్నారు అద్భుత కార్యాలు కానీ కొందరు చెప్తున్నారు కొందరు చెప్తలేరు కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుడు ఇంకా ఎనిమిది ఏమంటున్నాడు ప్రభు నీవు మహాత్యము గలవాడవు ఆశ్చర్యకరములు చేయి నీవే అద్వితీయ దేవుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు మహాత్యము దేవుడు మహాత్ మహాత్యములు గల దేవుడు గలవాడు ఆశ్చర్యకరములు చేయివాడు కాబట్టి అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనలో మనము ఆయనలో స్థిరంగా ఎన్ని వచ్చినా కూడా ఆయనలో స్థిరంగా మనము ముందుకెళ్తు ముందుకెళ్ళుకుంటేనే ముందుకెళ్ళుకుంటే పోవాలి అయితే యాకోబు యాకో యాకోబు మూడుల ఎనిమిది ఏ నరుడును నాలుక సాధు చేయ నేరడు అది మరణమైన మరణకరమైన విషముతో నిండినది అది నిర్ నిర్గలమైనది దుష్టత్వమే అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఏ నరుడును నాలుకను సాధుపచ లే సాధు చేయ నేరడు ఏ నరుడు అంటే మన నాలికతోనే అన్ని అది మరణకరమైన విషముతో నిండదు నాలుక అన్ని మోసకరమైనదని ఉన్నది బైబుల్లో కాబట్టి ఆ యొక్క ఎవరు సాధుపరచలేకపో సాధు చేయ అది నిర్లమైన దుష్టత్వమే అంటే ఇప్పుడు మనం మనం చేసేది మనం మాట్లాడేది మనం చేసేది నాలికతోనే కాబట్టి మన యొక్క నాలికను మనం కంట్రోల్లో పెట్టుకొని ఏది మాట్లాడలో అది మాట్లాడితే అంటే దేవుని నడిపింపుతోనే మనం మాట్లాడితే దేవుడు తప్పకుండా మన మన మనల్ని నడిపిస్తాడు ఓ చిన్న ఉదాహరణ చెప్తా నేను డ్యూటీ చేసినప్పుడే చెప్తా అని అయిపోయినాయి అవి అయితే ఒకరోజు నాకు వారంకొకసారి మానిటరింగ్ ఉంటది మానిటరింగ్ ఉంటది అయితే మా డిప్పు ఎదురుగా మురికి నీళ్ళ కలవబోతా ఉంటది ఆ మురికి నని ఇళ్ళ కాని మా డియము వేరే అతనికి చెప్పిండు వేరే ఆమెకి చెప్పిండు ఆమె చేస్తా చేస్తా అంటే ఆమె కూడా ఎందుకు చెప్పిందంటే ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కకే ఉంది కాబట్టి పిలిచి చేయిస్తుంది అని అయితే ఆమె చేయలేదు ఇక మానిటరింగ్ డ్యూటీ నాకు ఎప్పుడంటే పొద్దున నాలుగు గంటలకు నేను డిపోలు ఉండాల మేడ్చల్ డిపోలా ఇక్కడ నుంచి మేడ్చల్ డిపోకు నాలుగు గంటలో ఉండాలా అయితే ఆ రోజు నేనేం చేసినను నాకు ఎవరు చెప్పలే పని అయితే నాలుగు గంటలకు నేను లేచి అక్కడ డ్యూటీకి పోయిన తర్వాత ఇద్దరు కండక్టర్లను పిలిచి వాళ్ళకి చెప్పిన నీకు మంచి డ్యూటీ ఇస్తాను నేను పోయి ఫస్ట్ ఆ మున్సిపాలిటీ వాళ్ళని వాళ్ళని పిలిచుకారా పో అని చెప్పి పంపించిన అయితే వాళ్ళు ఏం చేసినారు పోయి మున్సిపాలిటీ వాళ్ళని పిలుచుకొని వచ్చినారు వచ్చినాక ఇక వాళ్ళతో చెప్పి నేను చేయించి ఇక వాళ్ళు చేసిన కదా అన్ని వాళ్ళకి ఏమి అది ఇచ్చేసిన సరే అది చేయించేసినా అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయినాక ఆ అమ్మాయి ఇక ఎవరికైతే చెప్పినో మా డిఎంకి తెలుసు నేను పొద్దున వస్తే నేను ఇవన్నీ సెట్ చేస్తానని తెలుసా ఆమెకు అయితే ఆమె ఏం చేసింది చెప్పినా పోయి దబ్బద పోయి నాకంటే ముందు పోయి ఆ డిఎంకి చెప్పేసింది ఏమని మేడం నేను పొద్దుగా అన్ని మేడం అని చెప్పి చెప్పింది ఇక ఆమె చెప్తే ఈమెం చేసింది పట్టించుకోలే అన్నమాట పట్టించకుండా ఆమె నాకు వచ్చి మళ్ళీ చెప్పింది ఏమని మేడంకి చెప్తే ఇట్లా ఏం పట్టించుకుంటులే అంటే నేను నేను ఆమె కూడా నేను ఏం చెప్పలే నేను చెప్పినా పోనీ వదిలేసేయేమా క్లీన్ అయితే కదా వదిలేసేయి అని చెప్పిన అట్లా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనుషులు మనుషులని అట్లా వాడుకుంటారు కొన్నిసార్లు వాడుకున్నా కూడా మనం ఏం చేయాలా అదంతా మనం పట్టించుకో మనం ఏం చేయాలా మన పని ఏందో మన దేవుడు మనకి ఏ పని చెప్పిందో మనం ఆ పని చేసుకుంటూ పోవాలా మనుషులు చూస్తున్నారు అన్నట్టు కాదు మన మనకు మనల్ని దేవుడు చూడాల మన చేసే పని దేవుడు చూడాల మనకి బహుమానం ఇచ్చేది ఏ దేవుడే కాబట్టి ఆ దేవుని చూసుకుంటా మనము ముందుకు ముందుకు పోవాల అప్పుడు దేవుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఇమయా మూడు ల పన్నెండు చూసి నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహి ద్రోహిణి ఇద్రేలు ఇజ్రేలు తిరిగి రమ్ము ఇదే యహోవాకు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనక నేను ఎల్లప్పుడూ కాను ఇదే యహోవాకు ఏమంటుడు దేవుడు ఏమంటుడు నలదిక్కుల పోయి మన దేవుని సువార్త చెప్పాల మనము తిరిగి దేవుడు మనల్ని తిరిగి రమ్మంటుండు ఎందుకు తిరిగి రమ్మంటుండ అంటే మనం కొన్నిసార్లు తొలగిపోతున్నాం కాబట్టి దేవుడు మనల్ని తిరిగి రమ్మంటుండు యోహో వాకు మీ మీద నా కోపము పడనీయను అయితే ఏసుప్రభు ఏమంటున్నాడు ఆయన కోపం కలిగిన దేవుడు కాదు ఏసుప్రభు ఏం చేస్తాడంటే ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటది దయా ఆయుష్కాలం ఉంటది కాబట్టి ఆ నిమిషం మాత్రం కోపం కూడా దేవుడు మన మీద రాణియుడు ఆ ఎందుకు ఆయన కృపగల దేవుడు ఆయన కోపించే దేవుడు కాదు కాబట్టి మనం ఏం చేయాలా మనం తప్పు చేసినా తప్పు చేసినా కూడా దేవుని దగ్గర ఏం చేయాలా ఆయన దిక్కు తిరగాల దేవుడు ఏమంటుండే భ్రష్ట భ్రష్టమైన బిడ్డలారా నా దగ్గరికి రండి మీ అవిశ్వాసాన్ని తొలగించి నేను మిమ్మల్ని దీవిస్తాను అంటుండో ఆ దీవన కోసము మనము దేవుని దగ్గరికి ఎవరిచ్చిన దీవన కూడా మనకు దేవుడిచ్చే దీవన దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటది అది ఎవరు తీసుకోలేరు దాన్ని ఎవరు వేరే విధంగా మలపలేరు దేవుని ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ఆశీర్వాదము అట్లుంటది కాబట్టి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం రుచి చూస్తేనే కానీ ఆ యొక్క ప్రేమను మనము వివరించలేం దేవుని యొక్క ప్రేమను మనము వివరించలేను కాబట్టి ఇక్కడ జపానియా గ్రంథంలో మూడుల పందం చూడండి కాలంన నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును కుంటు నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ దేశంలో వారు అవమానం నొందితురు అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను ఇప్పుడేమంటుడు ఆ కాలంలో ఆ కాలంలో అంటే ఆ కాలంలో అంటే మనం కొన్నిసార్లు రక్షణ పొంది కూడా మనకు హింసలు వచ్చిండొచ్చు దేవుని సువార్త ప్రకటిస్తే కూడా హింసలు అట్లా హింస పెట్టిన వారిని అందరినీ నేను శిక్షించుతును మనం కుంటుచు కుంటుచు నడిచిన వారిని నేను రక్షిస్తును చెదరగొట్టబడిన వారిని సమకూర్చదను ఏ దేశంలో వారు అవమానం అందిత్ర ఏ దేశంలో ఎక్కడెక్కడ మనం సేవకుపోయినా కూడా ఎక్కడ కూడా మనకు కొన్నిసార్లు అవమానం తప్పది మాకైతే చాలా వస్తుంటాయి చాలా అంటే చాలా వస్తుంటాయి ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడైతే మాకు చాలా అవమానమే ఉంది చాలా అవమానం ఉంది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు ఎవరికి నేను సమాధానం చెప్పలేక దేవా అనుకుంటా దేవుని ఇవన్నీ వస్తుంటాయని గమ్మన నోరు కూడా మెదపోకుంటాను నేను గమ్మన వచ్చేస్తున్నా కాబట్టి దేవుడు ఏమంటుండో అక్కడ అవమానం నొందిన జాగాలంతా నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలగజేత్త అని అంటున్నాడు కాబట్టి మనము అట్లాంటి విషయాలకంతా మనము బాధపడద్దు చింతపడద్దు ఈ లోకం మనల్ని అవమానపరిచినా నిందల చేసినా కూడా మనము దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు దేనికి మనల్ని మనము లొంగవలసిన అవసరం లేదు కొన్నిసార్లు సైతాన్ శక్తులు మనల్ని అట్లా చేస్తే కాబట్టి దేనికి మనము లొంగవలసిన అవసరం లేదు మలాకి గ్రంథము నాలుగల రెండు అయితే నానామము నానామందు భయవెత్తలు గల వారు నీతి సూర్యుడి ఉదయించును అతని రెక్కల రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రువిన దూడలు గంతలు వేయినట్లు గంతలు వేయిదురు అయితే మనం దేవుని నామం ఎందుకు భయభక్తులు కాబట్టి మనకు ఏ విషయంలో మనకు కొద్దువ ఏ విషయంలో కొద్వలేదు మనకు ఆయన రెక్కలకి మనం ఆయన రెక్కల కింద కాబట్టి మనకి ఏ విషయంలో మనకు కొదువ కాబట్టి మనము ఎప్పుడు బలహీనంగా ఉన్నామో అప్పుడే బలవంతులగా మనం అనుకోవాల అక్కడ పౌరు భక్తుడు కూడా అంటావు బలహీనత లేదో నా యొక్క శక్తి పరిపూర్ణమగున అంటున్నాం మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతులంగా మనం అనుకోవాలా అయితే ఇక్కడ ఏమంటుండో కొవ్విన దూడల వల్లే వేయినట్లు గంతులు వేదురు అయితే కొన్నిసార్లు నేను నైట్ లో నిద్ర కూడా కొన్నిసార్లు అస్సలు నిద్ర ఉండదు ఒక్కొక్కసారి ఎంత బలహీనం నాకు ఆ రాత్రి ఏమైపోతుందో ఏమో అంత భయం అనిపిస్తుంది అంత భయం అనిపించినప్పుడు ఒక్కొక్కసారి ఈ వాక్యం గుర్తుకొస్తుంది నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చి మళ్ళా సడన్ లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాలకు మళ్ళీ ఎక్కడ శక్తి ఎక్కడ బలం వచ్చేస్తుంది నేను ఇది ఇది నేను చూసిన ఇది నేను అనుభవించిన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను చూసిన ఆయన రుచి నేను ఎరిగినాను కాబట్టి నేను అంతకే అంత రూఢిగా నేను చెప్పగలుగుతున్నా రాత్రి నాకు ఎప్పుడన్నా బలహీనం అనిపితే ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఏమో బేచన్ బేచన్ గావరు గావరు అయినా అయితే నాకు ఈ వాక్యం గుర్తుకొస్తుంది వాక్యం గుర్తుకొచ్చి లేచి మళ్ళా ప్రేర్ చేసుకుంటా వర్షిప్ చేసుకుంటా కొంచెం వాక్యం అట్లా చదువుకుంటూ కొంచెం ఆ బలహీనత ఎక్కడ పోతుందో ఆ భయం ఎక్కడ పోతుందో ఏమో తెలియదు కానీ దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు అట్లాంటి కార్యం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కొవ్విన దూడలు గంతులు వేయినట్లు మనము గంతులు వేస్తామంట ఎప్పుడు మనకు బలహీనమైనప్పుడు కూడా మనం అట్లా గంతులు వేస్తామంట అయితే ఇరిమియా నాలుగుల చూడండి సిస్టర్ ఆ వేదేళ్లయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవ్వడునో ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే వల్లే యూదా యూదావారల్లారా ఏరుసలేమ నివాసురుల యహోవక్కు లోబడి ఉండుడి మనం చేయాలా దేవునికి మనం లోబడి ఉండాలా దేవునికి లోబడి ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాల దేవుడు చెప్పిన మార్గంలో మనం నడవాల కాబట్టి ఎవరో ఎవరో మనల్ని ప్రేరేపిస్తున్నారు ఎవరో మనల్ని చూస్తుండ్రు అరే నాకు బ్రదరు మన బ్రదర్ ఒకసారి చెప్తా ఉండే ఇట్లా ఒక జాగాలా మేము పోయినాం ఆ ఒక పోతే వాళ్ళు అంటే ఒక చర్చలా ఒక చర్చలో పోయినాము అయితే వాళ్ళు వాళ్ళు ఏం చేసినంట వాళ్ళ పాస్ట్వర్డ్ చూస్తుంటేనే పని చేస్తున్నారంట వాళ్ళ పాస్ట్వర్డ్ చూడకపోతే పక్కకు జరిగిపోతుందంట అయితే మామూలుగా మంచిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నంట మామూలు యథాప్రకారంగా పని చేస్తున్నారంట అయితే ఒకసారి చెప్తున్నాడు వీళ్ళు ఎట్లా చేస్తున్నంటే అవన్నీ మనం పట్టించుకోదు మన పనేందో మనం చేసుకోవాలన్నట్టుగా అయితే ఎవరో చూస్తూనూ మనకి ఎవరో ఏమో చేస్తున్నా అన్నట్టు కాదు దేవుడు చూస్తూను దేవునికి నీతిగా తగినట్లుగా యథార్థంగా యథార్థ హృదయం తోటి పరిశుద్ధ హృదయం తోటి మనం నడుచుకుంటే దేవుడే సమస్తము మనకు సమకూర్చి పెడతాడు ప్రతి దేవుడే మనకి ఏం కావాలనో అది సమకూర్చి మనకు పెడతారు కాబట్టి ఈ మాకు మాకున్న ఈ బలహీనతల్లో కూడా దేవుడు ప్రతిసారి మమ్మల్ని బలపరుస్తా ఉంటాడు మీ అందరూ కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ దేవు దేవుని నామంలో థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ మా గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము ఇంతకాలం సజీవులెకలో ఉండి దేవుని పరిచర్య చేస్తున్నాం కాబట్టి దేవుని కృప ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండాలా మనం కూడా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని కృపలో మనం భద్రపరచుకోబడాలా దేవుని యొక్క రెక్కల కింద మనం భద్రపరచుకోబడాలా కాబట్టి మనం దేవుని దృష్టిలో యథార్థంగా పరిశుద్ధ హృదయం తోటి మనం నడుచుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం ప్రతిరోజు దేవుడి చిన్న వాక్యం దేవించిన థ్యాంక్ యూ సిస్టర్ పప్పున్న ప్రెసిడెంట్ నా పప్పన్న ప్రెస్ డాడన్నా అన్నా దీప ప్రెజ్లాడ్ అమ్మా హలో దీపమ్మా దీప కన్ను మూసుకోండి అమ్మా అది నీసుప్రభా నీకే వందా వేసుకోబా ఇన్నా వాక్యం వేసుకోవా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి మళ్ళీ అదే విధంగాభా మేము ఎంతగానో ఎవరు ఏమైనా కూడా వేసుకోవా తగ్గింపు జీవితం జీవితం మాకు దయచేయండి మీ యొక్క కృపాన్ని యొక్క ప్రేమలో మమ్మల్ని భద్రపరచుకోండి మరి మేము ఇలా మాలో విశ్వాసం బలపడాలా మళ్ళీ వాక్యం ప్రకారం మేము జీవించాలా దాని ప్రకారం మేము మళ్ళా సిస్టర్ చెప్పినట్టు మళ్ళా వాళ్ళు చూస్తున్నట్టు మేము జీవించమా మా దగ్గర వేషధానానికి వీలు లేదు నీ యొక్క ప్రేమ మాకు దయచేయండి మాలో మిమ్మల్ని మేము ఇతరులకు చూపించాలి ఎస్పమా అలాంటి గొప్ప కార్యం మీరు జరిగించి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి ఆస్వాదించండి వాళ్ళ బాధ తీసివేయండి వాళ్ళకున్న టెన్షన్లు తీసివేసి నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించి ఈ రాత్రి కాల సంబంధించి ప్రతి ఒక్క బిడ్డ చూడ మీరు కంచబెట్టామని ఏ సూకరిస్తున్నావు పాటిస్తున్నాం తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యేసు ప్రభు కృపా సమాధానం అందరికీ తోడడం దాకా అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫ్రెస్ లో ఫ్రెండ్ అన్నా అందరూ ఫ్రెజ్ లాంటి అన్నాడక్క